కీర్తన సంఖ్య నాలుగు వందల ఎనభై ఏడు కాపులమునేము కర్తవు నీవు దాపుదండై మమ్మునిట్టే దయచూడవ నెట్టనన ఐదుగురికి నేము డాగువెట్టేము చుట్టి చుట్టి వీడుబట్టు చూపి ఉన్నది అట్టే కర్మములకు నరిగోరు వెట్టేము నట్టుకొట్టి జీవులకు నరకములేలయ్యా మించిన ఆశలకిదే మేరలెల్లా బెట్టేము పొంచి మమతలలో కాపురమున్నారము పంచేంద్రియములకే పైరులు చేసితి మీ అంచెల ప్రాణులకి క నానాజ్ఞలేలయ్యా పూరిమి విషయముల కొట్నాలు దంచేము చేరి నీవు చెప్పినట్టే శేసేము ఈ రీతి శ్రీవెంకటేశలము ఆ రూఢిగా మన్నించితివి అంతే చాలు నౌనయ్యా